అటువంటి వాడువో హరిదాసుడూ అటమఠాలు విడిచినాతడే సుఖీ తిట్టేటి మాటలును దివించే మాటలును అట్టే సరని తలచినాతడే సుఖీ పట్టి చంపే వేళను పట్టము వేళ అట్టునిట్టూ చలించని ఆతడే సుఖీ చేరి పంచదారిడిన చేదు తెచ్చి పెట్టినాను ఆరగించి తని వందే ఆతడే సుఖీ తెరకాండ్ల చూచిన తెగరాని చుట్టముల ఆరయ సరిగా చూచే సుఖీ పొంది పుణ్యము వచ్చిన పొరి పాపము వచ్చిన అందలి ఫలమలని ఆతడే సుఖి విందుగా శ్రీ వెంకటాద్రి విభుని దాసుల చేరి అందరాని పదము అందిన సుఖీ